ప్రార్థనా స్థితి స్థితి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కన్నిక రంగల్ ఏసియా ప్రభా తండ్రి మాకు ఇచ్చే మాకు వేలాది వండున స్థితి స్తోత్రాలు చలిస్తున్నాను నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ మా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి అక్కడ మీరు ఉంటున్నాను మార్థం చేసిన గుప్త దేవడో మా మధ్యన మీరు మేము విశ్వసిస్తున్నాం తనని నమ్ముచ్చున్నాం నా తండ్రి ఏస ప్రభాతీ మన పాట మీరు మనము పొందాం అని ప్రభావం ప్రార్థన అంతట్లుండి మమ్మల్ని నడిపించామని ఏసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాను నా తండ్రి శ్రీమంతుడా ఏసయ్యానా ఆత్మకు అభిషేకమానా అభినయ సంగీతమా శ్రీమంతుడా ఏసయానా ఆత్మకు అభిషేకమానా అభినయ సంగీతమా శిలువదారి నా బలి పీఠమా నిరక్తపుకోట నాకు నివాసమా శిలువదారి నా బలి పీఠమా నిరక్తపుకోట నాకు నివాసమా నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా ఇది ఏ నీ త్యాగ సంకేతమా నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా ఇది త్యాగ సంకేతమా శ్రీమంతుడా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా మహిమ గల పరిచర్య పొందినందున ఆదర్య పడను కృప పొందినందున మహిమ గల పరిచర్య పొందినందున ఆదర్య కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు మహిమతో నీవు దిగివచ్చు వేలా మార్పు నందిదా నీ పోలికగా మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు నందేదా నీ పోలికగా శ్రీమంతుడా ఏసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా సంగీతమా సినుశరము సింహాసనము పరిశోధులకే వారసత్వము సిను సరము సింహాసనము పరిశోధులకే వారసత్వము వాగ్దాన మూలాన్ని నెరవేచు చుండివా వాగ్దాన పూర్ణుడా నాయ్యా వాగ్దాన నా నెరవేచు చుంటివా వాగ్దాన పూర్ణుడా నాయ్యా శ్రీమంతుడా ఏసయ్యా నా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా థ్యాంక్ యూ సార్ ప్రజలకి అందరికీ ప్రెజలాడ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా రోజుల తర్వాత నేను రావడం జరిగింది నా వాయిస్ వినిపిస్తుంది అందరికీ హలో అన్న వినబడుతుంది అచ్చా అందరికీ ప్రజలాడ్ చాలా రోజుల తర్వాత రావడం జరిగింది స్థాయిలోకి పాపం దీపశిష్ట చాలా రోజుల నుండి నన్ను మెసేజ్ చెప్పనన్నా పాల్గొనన్నా అంటే నాకు టైం సహకరించలేదు ఈరోజు దేవుని చెప్తాము టైం సహకరించడము మళ్ళా వాతావరణం బాగుండడము ఇక్కడ అందరితోనే ఇక్కడ స్కైప్ లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చో ఇప్పుడు మనం దేవుని వాక్యంలోకి వెళ్దాము మనలో ఉన్న వాక్యం దేని గురించి వెళ్తున్నామంటే ఈ వాక్యం మన విశ్వాసాన్ని బలపరచడానికి ఇంకొకటి ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత శక్తో ప్రార్థన ఒక ఆయుధం ఖాతాన్ని ఎదిరించాలంటే మనకు కావాల్సింది ఆయుధం ప్రార్థన ప్రార్థన ఒక ఆయుధం లాంటిది అయితే మనము వాక్యంలో వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము హదెలుయా ఏసు ప్రభువా నీకే వందనాలు వేస్తు ప్రభావ ఇక్కడ మేము కొడుకునం వేస్తు ప్రభా మళ్ళా ఈ వాతావరణాన్ని మీరు అదుపులో ఉంచుకోండి మరి ముఖ్యంగా ఈ స్కైప్ కాల్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఈ టెక్నాలజీని చుట్టూ మీరు ఉంటండి ఏస్తు బాబా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని ఏసుక్రిస్తు ప్రార్థిస్తున్నాం తల్లి అమేన్ అమేన్ మనము మొదటి రాజులు మొదటి రాజులు మూడో అధ్యాయము తీసి రాందరూ మొదటి రాజులు మూడో అధ్యాయము మూడో అధ్యాయము ఐదో వర్షం నుండి మనం చూసుకుందాము ఐదో వర్షంలో ఏమైనా చదువుతారా దయచేసి గిబియోనులో యోవా రాత్రి వేళ స్వప్న మందు సొలో మందు ప్రత్యక్షమై నేను నీకు నీకిష్టము దానిని అడుగుమని శివుడు అతనితో సెలవీయగా ఇలా నీ దాసుడును నా తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు ప్రవర్తించను గనక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరిపూర్ణ కటాక్ష పరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృపను చూపి ఉన్నావు ఇక్కడ ఏందంటే మొదటి రాజులో మూడో అధ్యాయం ఐదో వచనంలో ఏముందంటే గిబియను యహోవా రాత్రి వేళ సప్నమందు సలుమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమదని నడగమని దేవుడు అతనితో సెలవీయగా ఈయన దావిదు కుమారుడు సల్మోన్ రాజు దావిదు దేవుని అందు యథార్థంగా పవిత్రంగా వాక్యం జీవించడం వల్ల దావిదు తర్వాత సల్మోన్ రాజుని దేవుడు రాజుకి అనుకోడు సల్మోన్ రాజుకి మన వయసు ఉండొచ్చు కొద్దిగా మనకన్నా పెద్ద ఉండొచ్చు అయితే దేవుడు సల్మోహన్ రాజుకి దర్శనంలో ఏం మాట్లాడుతుండే నేను నీకు ఏం కావాలో కోరుకో అంటే సల్మోన్ రాజు ఎంత దేవుల్లో ఉన్న ఉన్నాడు అని ఎంత ప్రార్థన చేసిండు ఎంత సేవ చేసి దేవుని ఎంత ప్రేమించి ఉండొచ్చు దేవుడు దర్శనంలోకి వచ్చి నీకేం కావాలో కోరుకోండి అంటే అది ఎంత ధన్యత అయితే దేవుడు కోరుకుంటే సల్మోహన్ రాజు ఏమంటుండు ఏడో వచనంలో నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావిదనకు బదులుగా నీ దాసుడైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను అంటే నన్ను రాజుగా నియమించిన నేను చిన్న పిల్లోని అని అంటున్నాడు ఎవరి దగ్గర అంటున్నాడు దేవుని దగ్గర అంటున్నాడు ఎందుకుంటుండంటే దేవుడు కోరుకోమన్నది కాబట్టి ఆయన అడుగుతున్నాడు బాలుడును కార్యములను జరుపుటకు నాకు బుద్ధి చాలదు అది చూడండి ఆయన ఏమంటుండంటే దేవుని దగ్గర నాకు బుద్ధి చాలదు అంటే మంచి చెడు నాయము ధర్మం పాటించాలంటే కావాల్సింది నేను మనిషికి జ్ఞానం కావాలా చాలా మంది ఏమంటారు అరే నేను నేను రాజుని నాకు రాజు సీట్ వచ్చిందంటే ఒక అహం వస్తుంది కానీ ఇక్కడ సల్మాన్ రాజుని చూడండి దేవుని ప్రేమని ఎంత ప్రేమ ఎంత తగ్గింపు ఉంది అయితే ఎనిమిదో ఏముందంటే నీ దాసుడునైనా నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము చాలా పెద్ద దేశమంట ఎంతో మందు ఆ దేశం ఎంతో పెద్దగా ఉందంట మనుషులు లెక్కపడడం కానీ దేశాన్ని ఎంత పోదో తెలుసుకోవడం చాలా అసాధ్యం అంట దానికి ఆయన ఎట్లా పరిపాలించాలా నేను ఏ విధంగా ఉండాలా అనే దాని మీద వస్తుండనమాట అయితే తొమ్మిదవ వచ్చంలో ఏముందంటే ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు ఏమంటుండు ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు అంటే దేవుని యొక్క బిడ్డలు ఈ నాకు ఈ రాజ్యం ఇచ్చినాం ఈ బిడల మీద నాకు అధికారం ఇచ్చిన వీళ్ళని ఎట్లా ఏ విధంగా తీర్పు తీర్చే మనసు నా దగ్గర ఉంది తీర్పు తీర్చే గల ఒక ఆలోచన ఒక జ్ఞానము తీర్చగలవుడు తీర్చగలవాడు ఇవ్వడు కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము తొమ్మిదో వచనంలో ఎంత మంచిగా అంటుడు అంటే దేవుడు ప్రత్యక్షం అయితే చాలా మంది ఏమంటారు తెలుసా దేవ ఆ రాజ్యం మీద నేను దండ నాకు శక్తి దేవ ఆ రాజ్యంలో నేను దాన్ని ఏమంటారు దాన్ని నేను బలపరుచుకుంటా దాన్ని నేను స్వాధీనం చేసుకుంటా నాకు సైనికు నీ నాకు ఇది అదే కానీ ఏదోదో ఇక్కడున్న మనుషులు కూడా దేవుని యొక్క ప్రార్థనలో కూర్చుంటే వాళ్ళ సొంత ఆలోచనతోనే వెళ్తారు అనమాట వాళ్ళ సొంత జ్ఞానంతో వెళ్తారు అంటే చాలా మంది నేను చూస్తుంటా అంటే ఎప్పుడుంటుందంటే ఫస్ట్ వాళ్ళ ప్రార్థన వాళ్ళ గురించి చేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ గురించి పిల్లల గురించి వాళ్ళ గురించి చేసి సెకండ్ ఆప్షన్ వచ్చి వేళ గురించి చేస్తారు సెకండ్ ఆప్షన్ వేళ గురించి చేసేటప్పుడు ఆసక్తి ఆ యొక్క బలము ఆ యొక్క దుఃఖము ఆ యొక్క దేవుందే ఆడడం తగ్గిపోతుంది అనమాట కానీ సల్మాన్ రాజు ఏమంటుంది చూడండి నాకు దేవగా నువ్వు నాయం తీర్చడానికి నా జ్ఞానం ఏమంటున్నావు ఈ రోజున చూడను కోరుకుంటున్నా దేవుడు ఒకవేళ వచ్చి సపోజ్ నన్ను మిమ్మల్ని అడిగిన అనుకోండి మనం ఏమంటాం ఆ దేవా నేను నా కుటుంబం మళ్ళా పర్లోకరాజ్యం పోవాలా మమ్మల్ని దీవించాలా మేము ఫుల్ డబ్బు గదులు కావాలని కోరుకుంటాం ఇది కామన్ మ్యాన్ ఒక ఆలోచన కానీ ఇక్కడ సల్మన్ రాజ్ ఏమంటుండు నాకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము హృదయము దయచేయము అంటే ఆలోచించే హృదయము అర్థం చేసుకునే హృదయము ఆలోచించే జ్ఞానము నాకు ఏమంటుంది అయితే పదో వచనంలో సలమును చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక అంటే దేవునికి ఈయన ఇదొక కోరిక అడిగినందుకు దేవుడు అనుకూలమైందంట గనుక దేవుడు అతనికి ఇలాగో సెలవిచ్చును దేవునికి చాలా సంతోషమైందంట అరే బిడ్డ జుడు ఏం అడుగుతలేడు జ్ఞానం అడుగుతున్నాడు ఆలోచించే వరం అడుగుతున్నాడు అని దేవుడు ఏమంటుండు పదకొండవ వచనంలో దేవుడు అతనికి నేను పదకొండవ వచనం చదువుతున్నాను మొదటి రాజులు మూడో అధ్యాయం పదకొండవ శనికి వచ్చాం మనము దేవుడు అతనికి ఇలాగో సెలివిచ్చును దీర్ఘాయువునైనాను ఐశ్వర్యమునైనాను నీ శత్రువుల ప్రాణమునైనాను అడుగక అంటే దేవుడు చూడండి దేవుడు ఏమంటుండి ఇక్కడ దీర్ఘాయువున అంటే నీ యొక్క ఆయుషు పొడిగించమని నువ్వు అడగలేదు శత్రుల మీద ప్రాణం వాళ్ళ శత్రు ఆయనకు ఎంతమంది శత్రువునో వాళ్ళని వాళ్ళని చంపేస్తా అని అడగలేదు నాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితేవి అంటే చూడండి దేవుడే ఆశ్చర్యపోతున్నాయి నన్ను చూసి దేవుడు అతనిని ఇలాగో సెలవిచ్చును తీర్ఘాయునైనను ఆయుషులను నీవు శత్రువులను ప్రాణమైనను అడగలేదు అంటే చాలా మంది నా ఆరోగ్యం పాడైపోయింది నాకు ఆయుష్ నాకు అదైంది దేవా నాకు ఇదైంది దేవా వాడి శత్రువు వాడిని నేను చంపిస్తా అని వివేకము అనుగ్రహించమని నీవు అడిగితేవి నీవు ఇలాగను అడిగినందుకు నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను చూడండి దేవుడు ఆయన ఎంతైతే అడిగిండో చూడండి నీవు ఇలాగను అడిగినందుకు నీ మనవిని ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు పూర్వీకులలో నీ వంటి ఒకడు లేడు ఇక మీదట నీ వంటి ఉండడు పూర్వీకుల అంటే వాళ్ళ తాతల కాలంలో ఉండడంట రాబే రోజులలో వాడున్నాడంట ఎందుకంటే ఆయన అడిగింది దేవునికి చాలా నచ్చింది ఎందుకు అడిగిందంటే దేవుని యొక్క ప్రేమ ఆయన ఉంది దేవుని లాంటి మనసు ఆయన లోపల ఉంది మనం ప్రార్థన చేస్తాం దేవా నాలో నిన్ను చూడాలని కానీ సల్మున్ మనం కేవలం ప్రార్థన చేస్తాం కానీ సల్మోన్ రాజు నిజంగా ఆయన లోపల దేవుని ప్రేమను చూపించాడు పదమూడో దాంట్లో ఏముంది మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు అంటే ఆత్మీయంగా ఏ విధంగా ఆలోచించాలంటే నీ యొక్క సేవను నువ్వు చేస్తున్నావు నువ్వు ఇతర గురించి ప్రార్థన చేస్తున్నావు అనుకో దేవుడు తెలుసు నీకు ఏది కాలో అది ఆటోమేటిక్ నువ్వు అడగకుండా వచ్చేస్తుంది అనమాట దేవుడు ఏమంటుండ నువ్వు దీని గురించి అడగలే కదా మరియు నీవు ఐశ్వర్యము ఘనతను ఇమ్మని అడగక నేను వాటిని కూడా నీకు అందువలన నీ దినములన్నిటికీ రాజులలో నీ వంటి వాడు ఒకడైన ఉండడు అంటే అడగక కూడా దేవుడు కొన్ని ఆయనకి ఇచ్చేస్తున్నాడు మరియు నీ తండ్రి అయిన నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మాంతటిలో కైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొందిన ఇడలా నిన్ను దీర్ఘాయుమంతునిగా చేసేదేను అనెను పదిహేనో వచనంలో అంతలో సలుమోను మేర్కొని అది సప్నమని తెలుసుకొని పిమ్మట అతడు ఎరిషం వచ్చి యహోవా నిబంధన మందసము ఎదుట నిలబడి దహనబలను సమాధులను అర్పించి తన సేవకులకు విందు చేయించెను అంటే తర్వాత సల్మాన్ రాజు నిద్ర మేల్పోయి అరే ఇది స్వప్నం అని ఆయన గుర్తించుకున్నాంట ఆ తర్వాత ఈ స్వప్నం అంతా అయిపోయింది ఆయన వచ్చి దహనభాలు అర్పించి అంత జరిగిన తర్వాత అప్పుడే దేవుడి జ్ఞానం ఆయన అడిగినప్పుడే ఇచ్చేసిండు ఆయన ఎప్పుడైతే లేచిండో అప్పుడు ఒకటి చిన్న ప్రాబ్లం వాళ్ళ దగ్గరకు వచ్చింది అది మన దృష్టిలో ఆ రాజ్యంలో మనుషుల దృష్టిలో చాలా పెద్ద ప్రాబ్లం కానీ ఆ ప్రాబ్లం ని సోమాన్ రాజు చాలా చాలా శిక్ష చాలా తొందరలో దాని సాల్వ్ చేసి న్యాయం తీర్చిండు పదవ వచనంలో ఏముందంటే తరువుత తరువాత వైశ్యైన ఇద్దరు స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని మందర నిలిచిది చూడండి ఇద్దరు స్త్రీలు వచ్చినంట ఎవరి సలమోన్ దగ్గరికి వచ్చి అన్నారంట దేవా సలమోన్ రాజు వాయిలో ఒకటి ఇట్లా మనవి నా ఏదిన చిత్తగించుము నేను ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని ఇద్దరు వయసులో చేయమంటుందంట దేవ మేమిద్దరం ఒక ఇంట్లో ఉంటున్నాము దా నేను ఒక పిల్లని కంటినీ అంటే ఇద్దరు వయస్యలో ఒక ఆమె స్త్రీ ఏమంటుందంటే నేను ఒక స్త్రీని కంటినీ పద్దెన ఏముంది నేను కలిన మూడవ దినమున ఇదియు పిల్లను కనిను మేమిద్దరమును కూడానున్నాము మేమిద్దరము తప్ప ఇంటిలో మరియు ఎవరునో లేరు ఈమె ఎప్పుడైతే ఒక స్త్రీని ఒక స్త్రీ ఎప్పుడైతే కన్నదు బిడ్డని ఆ తర్వాత మూడు రోజుల తర్వాత ఇంకొక వయశ్యస్తి కూడా బిడ్డను కనిగిందంట వాళ్ళు కన్నప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేరంట వాళ్ళ బిడ్డలని చూసుకున్నప్పుడు ఎవరు లేరంట పంతొమ్మిదో వయంలో అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చేను అయితే ఒక తల్లి తన బిడ్డ మీద నిద్రలో మత్తు నిద్రలో మత్తులై పడిపోవడం ఆ బిడ్డ ఊపిరాడక తల్లి యొక్క బరువు తన కడుపులో ఎక్కువ కావడం వల్ల ఆ పిల్ల చనిపోయిందంట అయితే ఈ వైశష్లు వచ్చి రాజు దగ్గర న్యాయం గురించి గోజాడుతున్నా అనమాట అయితే ఎప్పుడైతే రాజు కూర్చొని వీళ్ళ మాట నింటుండో అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు ఈయన ఎట్లా న్యాయం తీరుస్తాడు ఈ విషయం మీద ఏ విధంగా న్యాయం తీరుస్తాడు ఇరవై వచంలో ఏముందంటే కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రుచుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌకిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కావుటిలో ఉంచాను అంటే అక్కడ తల్లి ఏం చేసిందంట ఏ బిడ్డ అయితే ఆ బిడ్డను తీసుకొని ఇంకొక బిడ్డ బతుకున్న తల్లి దగ్గర బతుకున్న బిడ్డని తీసుకొని ఈ చచ్చిపోయిన బిడ్డని ఆ తల్లి దగ్గర పెట్టిందంట ఆ తల్లి పండుకుంది కాబట్టి ఇరవై ఒక్క వచ్చిన నేను లేచి నా పిల్లకు పాలియ అది చచ్చిదాయను తర్వాత ఈమె లేచి నా బిడ్డకు పాలిద్దామని ఏమైపోయింది ఆ పాప అక్కడ చనిపోయింది ఆ పాప చనిపోయింది చచ్చిదాను తర్వాత ఉదయంన నేను పిల్లను నిధి నుంచి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలుసుకుంటుంది అదేళ్ళ ఇక్కడ ప్రస్తుతం ఏం తెలుస్తుందంటే పుట్టిన బిడ్డ గంట కానీ రెండు గంట కానీ తల్లి ఆ బిడ్డను గుర్తుపట్టేస్తుంది అనమాట ఇది నా బిడ్డ కాదా తర్వాత తల్లి చూసి ఆ బిడ్డను గుర్తుపట్టి ఈ బిడ్డ నాది కాదు అని గుర్తుపట్టేసింది ఇది రెండులో అంతలో రెండో స్త్రీ అది కాదు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అని ఈ ప్రకారముగా వారు రాజు సమూహంలో మనవి చేయగా వీరిద్దరు కొట్లాడుతూరంట ఈ బిడ్డ నాది కాదు ఈ బిడ్డ నాది సచ్చిన బిడ్డ నీది బ్రతికిన బిడ్డ నాదని ఏమి అంటుందంట అంటుందంట కాదు నీ దగ్గర ఉన్న బిడ్డ నాది సచ్చిన బిడ్డ నీది అని రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒక రెండవది అలాగో కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక అప్పుడు సలమును తన తెలివిని ఉపయోగించి ప్రార్థన చేసి ఒక మనవికి అదేంది ఇరవై నాలుగో ఉంటుంది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చును వారు కత్తి రాజనది రాజ నందికి రాజు రెండు భాగములుగా బ్రతికి ఉండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరసము ఇవ్వవలసిందని ఆజ్ఞ ఇచ్చను హదులు చూడండి ఆ టైంలో సల్మాన్ రాజుకి ఆలోచన ఎందుకు వచ్చింది ఆయన సొంతగా ఆలోచించిన కాదు ఆయన ప్రార్థన చేయడం వల్ల దేవుడు స్వప్నంలోకి వచ్చి ఆయన అడుగుతూ ఆయన ఏతే కోరిక అడిగిండో దేవుడు ఆయనకి వల్ల ఆయన చిట్కలు ఆలోచన వచ్చింది ఏ విధంగా వచ్చింది ఆలోచన అంతటా బ్రతుకున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయము పేగులు తరుపులు పోయినదే మూత పెట్టు ఇరవై ఆరో అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయము పేగులు తరుగుకొని పోయినదే రాజునొద్దాన ఏదిన వాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇచ్చుమని మనవి చేయగా ఆ రెండో స్త్రీ అది నాదేనని దానిదే కాకుండా చిరసగం చేయమని చెయ్యమ చూడండి ఇక్కడ సొంత తల్లి ఏమంటుంది అమ్మో నా బిడ్డను చంపొద్దనేసి ఆమె లోపల ఎందుకంటే అదొక కన్నపేగు బంధం కాబట్టి ఆమె లోపల ఒక బాధ ఒక దుఃఖం వచ్చి నా బిడ్డను చంపొద్దు దానికే ఇచ్చేయండి అని ఎందుకంటుంది సొంత తల్లి కాబట్టి అయితే ఏదైతే ఏదైతే బిడ్డను చంపుకుందో ఆమె ఏమంటుందంటే కాదు కాదు రెండు భాగాలు చేయండి ఎందుకంటే ఆమె బిడ్డ చచ్చిపోయింది కదా ఈమె బిడ్డ కూడా చచ్చిపోవాలా అని అంటుందట అలాంటి ఆలోచన సల్మాన్ రాజ్కి ఎందుకు వచ్చింది వాళ్ళిద్దరి మధ్యనైనా ఎవరు సొంత తల్లి అనేది తెలిసిపోయింది ప్రజలందరికీ ఇరవై ఏడవచన అందుకు రాజు బ్రతికి బిడ్డను ఎంత మాత్రము చెంపక మొదటి దానికి దాని తల్లి అదే అని తీర్పు తీర్చను అదెలియా చూసినా సల్మాన్ రాజు చిన్నగా కొద్దిసేపట్లో తీర్పు తీర్పు అందరూ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతారు ఈ తీర్పు తీర్చడానికి ఎన్నో రోజులు పడుతుంది కానీ అక్కడ ప్రేమ కృప దయా ఉండడం వల్ల ఆయనకిచ్చిన ఒక వరం ఇది అంతటా ఇస్రాయల్ అందరూ రాజు తీర్చిన తీర్పుని గూర్చి విని న్యాయము విచారించుటయ్యందు రాజు దైవజ్ఞానం అందిన వాడని గ్రహించి అతనికి భయపడేది చూసిరా మనము ఎలాంటి దైవజ్ఞానం పొందుకున్నా ప్రార్థన నీతి నిజాయితీగా జీవిస్తే ఆటోమేటిక్ గా దేవుడు మనకు కావాల్సింది అందిస్తుంటారనమాట కానీ ఒక విషయం దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు వేషధర వల్ల ఎప్పుడైతే మనం వేషధర జీవిస్తామో అక్కడ లాస్ మనమే ఎందుకంటే మనం పది మంది ముంగట దేవుల్లో ఉన్నట్టు నటించక నటించడం వల్ల నష్టపోయేది మనమే అయితే మనం ఇంకొక వాక్యం చూసుకుందాము మత్తాయి ఆరో అధ్యయము మత్తాయి ఆరోగ్యము ఐదవ వచనం మత్తాయి ఆరో అధ్యయం ఐదవ వచనం ఏముందంటే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధర వలె ఉండవద్దు ఇక్కడ ఏమంటుంది దేవుడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో వేషధర వలె జీవించొద్దు మనుషులకు కనబడగలను సమాజ మందిరములలో వీధులలో మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను చూడండి మన సొంత ఆలోచనతోని మన సొంత జ్ఞానం సొంత ఆలోచన సొంత జ్ఞానంతో మనం వెళ్తున్నాం అనుకోండి అప్పుడు సైతాన్ గారు మన మనసులో దూరి ఒక లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అమ్మా నాకు నిజమైన ఫలం వచ్చేసింది అదొక ఆలోచన సైతాన్ ఆలోచన నువ్వు గుర్తుపట్టాల అప్పుడప్పుడు సైతాను నీ లోపల దూరి ఒక విషయాన్ని గుర్తిస్తూ ఉంటుంది ఇది జయి మంచిగా ఉంటుందని అప్పుడు నువ్వు ఏం చేయాలంటే అరే ఇది జయమంటున్నాను చేసేయద్దు ఇంటికి వచ్చి ప్రార్థనలు కనిపెడుతుండాలా దేవా మళ్ళీ ఆలోచన వచ్చింది ఇది నీదా సాతాన్ దా సొంత తలంపుతో సొంత మార్గతో పోతే నువ్వే నష్టపోతావు ఆలో వచ్చన ఏమంటుంది నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రాస్యమందు ముందు నీ తండ్రికి ప్రార్థన చేయము చాలా సీక్రెట్గా అనమాట చాలా సీక్రెట్గా ఉండాలంట ఎట్లా అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఎవ్వరికి తెలియద్దు రహస్యముగా నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యం చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అప్పుడు దేవుడు అంటాడు అరే నా దగ్గర భయము భక్తి గల మంది విధానాన్ని గట్టిగా ప్రార్థన చేస్తలేడు పది మంది విధానాన్ని గట్టిగా పాట పాడతలేడు ఇది వీడు దగ్గర భయభక్తి రాజు దేవుడు నీకు ప్రార్థనలో నువ్వు ఏది దానికి నీకు ప్రతిఫలం దొరుకుతుంది మరి ఏడో వచ్చిన ఏముంది మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్య జనుల వలే విడమైన మాటలు రచింపవద్దు అంటే విడదమైన మాటలంటే కొంతమంది ఆ దేవాలను వాడు అట్లనే దేవానికి శిక్ష కావాలని అట్లాంటి మాటలు మాట్లాడొద్దు అంటున్నారు విస్తరించి మాట్లాడటం తమ మనవి వినబడనని వారు తలుచుచున్నారు మీరు వారి వలే వండుకుడి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఆయన తెలియను చూడండి నీ మనసులో ఏముంది నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావు నువ్వు అడగక ముందే దేవుడు అంట వాటిని నీకు ఇచ్చేస్తాడంట ఎందుకు ఈ విషయం చెప్తుందంటే చాలా మంది సొంత తలంపుతోని సొంత ఆలోచనతో వెళ్తారనమాట చిన్న వయసులో సాతానగాడు అందరితోని ఇస్తేనే ఉంటాడు అందు మీరు ప్రతి విషయము ప్రార్థన ద్వారా కనిపెట్టండి మీరు ప్రతి విషయము దేవుల్లో పాల్పంచుకోండి మీకు ఆ విషయంలో ఏదైనా డిఫరెంట్ అనిపిస్తే మీరు మీ మన ప్రతి ఒక్కరికి మనకి ఏదైనా మన క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే మనం ఎవరిని అడుగుతున్నామో మనం పదే పదే వాళ్ళని ఫోన్ చేసి అడగొచ్చు అంతేగాని మీరు సొంతగా డిపెండ్ కావద్దు నాకు ఈ విధంగా ఉన్నది అని మీరు వాళ్ళని అడగడం వల్ల వాళ్ళు ఏదో వాక్యం ద్వారా మీకు చెప్పి దేవుని ఒక మార్గం నడిపిస్తారు లేకుంటే మీరు ప్రార్థన చేసి మీరు వెళ్ళండి అంతేగాని మీరు సొంత తలంపుతోనే వెళ్తే నష్టపోయేది మీరే ఎందుకంటే దేవుడు చాలా గొప్ప దేవుడు మీరు ఎప్పుడైతే సొంత తలంపుతోనే వెళ్ళకుండా మీ తలంపుతోనే వెళ్ళండి సొంత తలంపుతో వెళ్ళకుండా దేవుని తలంపుతో వెళ్ళండి సారీ చాలా మంది ఏంటంటే సొంత తలంపుతోనే వెళ్ళిపోతారనమాట ఎప్పుడైతే సొంత తలంపుతో పోతారో నీకు అక్కడ అధికారం లేదు నీ సొంతగా ఆలోచించి తీర్పి తీర్చి అధికారం నీకు లేదు ఒక వాక్యం ఉంది మత్త వాడుతూ ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చింది ఒకసారి చూద్దాం పదిహేడులో ఒక్క నిమిషము ఒకసారి కీర్తనలు తీసాం కీర్తనలు ఇక్కడ కిమిడిత ఒక చిన్న విషయం చెప్తాను మీకు నేను యహో వాక్యము యథార్థమైనది ఆయన చేరునంత నమ్మకమైనది చూడండి దేవుడు ఎంత యథార్థంగా నమ్మకంగా చేస్తున్నాడు మనం కూడా ఆయనలాగా జీవించాలనుకుంటున్నాం కదా మనం కూడా యథార్థంగా నమ్మకంగానే చేయాల మన సొంత ఆలోచనతో చేస్తే లాస్ అయ్యేది మనమే మనం సొంతంగా వెళ్ళి వేరేలా బుద్ధి చెప్తే నువ్వు కాక వాడ లాస్ అయిపోతాడు అయితే ఇక్కడ ఇంకేంటి దేంట్లో ఉంది ఐదో వచ్చిన ఏముంది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుకున్నాడు లోకము యోహో కృపతో నిండి ఉన్నది కాబట్టి నువ్వు దేవుని మనసు ఎలాగుందో నువ్వు కూడా నీతి నాయని నీతి నాయాని ప్రేమిస్తున్నావు అనుకో నీ దేవుడు నీ లోపటుండి నీ సొంత ఆలోచన నుండి మీకు దూరం చేసి ఆయన యొక్క ఆలోచన ఆయన మార్గాన్ని ఆయన యొక్క జ్ఞానము అప్పుడు ఆయన యొక్క ఇచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు సలమోన్ రాజు దేవుని దగ్గర జ్ఞానం సంపాదించుకొని నాయాన్ని తీర్చిండు అందులో నేనేమంటున్నా అంటే ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుని యొక్క వాక్యము యదార్థమైందంట ఆయన చేయలేదంత నమ్మకమైందంట ఈ పని ఇప్పుడు ఫ్యాన్ స్విచ్ చేస్తే ఎంత నమ్మకంగా తిరుగుతా నీకు ఎంత నమ్మకం ఉంటుందో దేవుని మాట కూడా అంత నమ్మకమైందంట మనం కూడా ఒక వాక్యం చెప్పాలన్నా ఒక దేవునికి సేవకు మనం కూడా యథార్థంగా ఉండాలంట నాకు దీపశిష్ట వాక్యం చెప్పమని ఎప్పుడైతే చెప్పిందో ఆ రోజు నుండి అరే వాక్యం చెప్పాలంటే నేను ప్రార్థన ఉండాలా అరే వాక్యం చెప్పాలంటే నేను చాలా కేర్ఫుల్ గా ఉండాలా వాక్యం చెప్పాలంటే నేను చాలా ఎట్లా అంటే నేను అప్పుడప్పుడు టైం అవుతుందని సిగ్నల్ జంప్ చేసేస్తా కానీ దీపాలి అన్న నేను పదహారు రోజులు వాక్యం చెప్పాలనగానే నాకు సిగ్నల్ జంప్ చేయడానికి కూడా భయం అవుతుంది ఎందుకంటే నేను కరెక్ట్ ఉండి వాక్యం చెప్తే అప్పుడు దేవుడు వేరులో విన్న దగ్గర విశ్వాసాన్ని బలపరుస్తాడు అప్పుడు ఏం చేశానంటే అమ్మ ఈ వాక్యం చెప్పాలని చెప్పి నేను ఎన్నో వాక్యాన్ని దానిస్తున్నా ప్రార్థన చేస్తున్నా బండి నడిపిస్తున్నప్పుడు నాకు దేవాలకు నువ్వు వాక్యంతో మాట్లాడదేవా అనేది ఒక దేవుని యొక్క ఆత్మ మనం నడిపిస్తుంది ఎందుకంటే దేవుని యొక్క వాక్యం యథార్థంగా ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని నేను చదివి చెప్తున్నప్పుడు నేను ఎంత యదార్థంగా ఉండాలా ఆ మన ఈ లోకానికి సృష్టికర్త ఆయన చెప్పే విషయాలు కొన్ని నేను మీకు చెప్తున్నప్పుడు నేను ఎంత యదార్థంగా ఉండాలా ఒక నిమిషం ఒక్క నిమిషం వస్తున్నా వస్తున్నా మన దేశానికి వేరే దేశం వాళ్ళు అటాక్ చేయడానికి మనం ఏం చేస్తాం మన దేశం ఆర్మీ చాలా కేర్ఫుల్ గా ఒక ట్రైనింగ్ తీసుకొని మంచి మంచి గన్స్ మంచి మంచి రాకెట్స్ బాంబు ఏ విధంగా అయితే వాళ్ళని మనం అటాక్ చేస్తే మనం ఏ విధంగా వాళ్ళని అటాక్ చేయాలి ఎట్లా ఎదుర్కొంటామో అదేవిధంగా మనం ఒక దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళున్న సైతాన్ని మనం అటాక్ చేయొద్దంటే మనము ప్రార్థనలో ఉండి ప్రిపేర్ అయ్యి అక్కడ పోయి వాక్యం చెప్పాలి ఒకవేళ మనం ప్రార్థనలో ప్రిపేర్ కాకుండా సొంతంగా వాక్యం చెప్తే అది ఇప్పుడు కాకుండా కొన్ని రోజుల తర్వాత ఆ వచ్చి మనకు అటాక్ చేస్తుంది ఎందుకంటే నేను చాలా అనుభవంతో చెప్తున్నా ఇంత మంచి వాక్యాన్ని చెప్పాలంటే నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాల అయితే మనం ఇంకొక వాక్యం చేసుకుందాము సుమారు మొదటి పేతురు మొదటి పేతురు మూడో అధ్యాయం పన్నెండో వచనం ఈ మొదటి పేతులు మూడో అధ్యాయం పన్నెండో వచనం ఏముందంటే ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి ను ఎప్పుడైతే నీతిమంతునిగా జీవిస్తావో నీ కన్నులంట నీ మీదనే ఉంటాయంట మీరు ఒక విషయం గమనించండి మన పిల్లలు స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ క్లాస్ ఏ పిల్లుడైతే బాగా చదువుతాడో ఏ పిల్లుడైతే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాడో ఆ టీచర్ కళ్ళులన్నీ ఆ పిల్లల మీదనే ఉంటాయనమాట ఎవడు వచ్చి అడిగినది అనుకో ఎట్లుందమ్మా మీ మీ పిల్లలు ఎవరు మంచిది అవుతున్నారని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మననే లేపుతారు ఎందుకంటే మనం కనెక్ట్ అట్లనే ఆ టీచర్ కన్ను ఎట్లయితే ఆ స్టూడెంట్ మీద ఉంటాయో ఎందుకుంటే వాళ్ళన్ని చెప్పినట్టు నేర్చుకుంటుండో టీచర్ చెప్పినట్టు ఉంటుండు అయితే ఇక్కడ వాక్యం కూడా అదే అంటుంది మొదటి పేదలు మూడో అధ్యాయం పన్నెండు వచనంలో ప్రభువు కన్నులు నీతి మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు విరోధముగా ఉన్నది ఎవరైతే కీడు చేస్తారో వాళ్ళ మీద దేవునికి విరోధం అంట వాళ్ళ దేవుని దృష్టిలో పదమూడో మంచంలో మీరు మంచి విషయంలో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయువాడు ఎవడు అది లూయ అంటే చిల్లగా ఏంటంటే నువ్వు కరెక్ట్ ప్రార్థన నుండి నీతి నిజాయితీగా జీవించినప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు భయపడొద్దు ఎందుకంటే నువ్వు కరెక్ట్ ఉన్నావు ఏ సమస్య వస్తుంది కరెక్ట్ ఉన్నా అది నా వెనుకల్ని వచ్చినప్పుడు దేవుడు అని తీసేస్తాడు ఎందుకంటే నా వెనుక నా ముందు దేవుడు వాళ్ళ దూతలను పెట్టుకుండు అనేది నీకు ఒక ఆలోచన పడిపోవాలా ఇప్పుడు సపోజ్ ఒక సీఎం బయటికి వెళ్తున్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉంటుంది ఆయనకి ఆయన మీద నేను నమ్మకం ఉండదు కానీ ఒక సెక్యూరిటీ మీద నమ్మకం ఉంటుంది ఆయనకున్న బాడీ గార్డ్స్ మీద సీఎంకి నమ్మకం ఉంటుంది ఎందుకు వీళ్ళకి నేను జీతం ఇస్తున్నా వీళ్ళు నా చుట్టూ ఉన్నారు కాబట్టి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు నీకు ఒక దూతలని సెక్యూరిటీ గార్డ్ లాగా పెట్టిండు నువ్వు నీతి నిజాయిగా దేవుని ప్రేమించినప్పుడు దేవుడు నీకు దూతలు పెడతాడు అయితే పద్నాలుగో వచ్చిన ఏముంది మీరు నీతి నిమిత్తము శ్రమ మీరు ధన్యులు అంటే నువ్వు వాక్యానుసారంగా సేవానుసారంగా ఇప్పుడు ఒకరింటికెళ్ళి నువ్వు వాక్యం చెప్పినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ అంశం ఏందో నువ్వు ఇంటికి వచ్చి భారంగా ప్రార్థన చేస్తే నువ్వు ధన్యుడు అంట దేవుని దృష్టిలో చాలా ధన్యుడు విజ్ఞాపన ప్రార్థన చాలా ముఖ్యం మనకి వారి బెదిరింపులకు భయపడకుడి కలవర పడకుడి ఎప్పుడైతే సాతంగాడు వచ్చి నేను బెదిరిస్తాడో నేను చెప్తున్నాను కదా గ్యారంటీగా మీరు విజ్ఞాప ప్రార్థన చేసుకుంటే రాత్రి పూట వాడు వస్తాడనమాట కానీ బయవుడు భయపడొద్ది అంటుడు ఎందుకు నీ ఎంబడి నేను ఉన్నాడు అందరికీ భయం అవుతుంది ఎందుకు కూడా మనం కదా చంద్రశేఖర చెప్తుంటాడు నేను రాత్రి పూట ప్రార్థన చేస్తే భయంకరమైన సౌండ్స్ వస్తాయి కానీ నేను వెనకది చూడండి ఎందుకంటే నాకు తెలుసు అవి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి కాబట్టి అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము మనము వాక్యం చెప్పేటప్పుడు ఏతే వాక్యం చెప్తామో దాని మీద నువ్వు ఒక నువ్వు ఒక ఎట్లా అంటే దానికి అనుభవం పొందాలను నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు ఉట్టిగా వాక్యం కాదు అరే ఈ వాక్యం దేవుడు నా జీవితంలో మాట్లాడం నేను దీన్ని పట్టుకొని ముందుకెళ్ళిన ఈ రోజు నేను ఫుల్ ఫుల్ అంటే నేను ఈరోజు ఈ వాక్యం ద్వారానే జీవిస్తున్నా దీని వల్లనే నా గొప్ప సాక్ష్యం ఉంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలా ఇంకో వాక్యం చూసుకుందాము ఒక్క నిమిషం సామెతలు మూడవ అధ్యాయము సామెతలు మూడో అధ్యాయము ఒకటో వర్షం నా కుమారుడా నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గాయకొనము అది లూయ ఆయన ఏవైతే ఉపదేశములు ఇచ్చిండో అది నువ్వు హృదయంలో దాచుకోవాలంట ఆజ్ఞను హృదయపూర్వకముగాయకొను ఆయన ఒక ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనము హృదయములో ఎప్పుడు దాన్ని అంటే దాని గురించి ఆలోచించుకుంటూ జీవించామంట అవి దీర్ఘాయమును సుఖ గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను అదే ను నువ్వు జీవించిన రోజులు ఈ వంది నువ్వు గుర్తు చేసుకుంటుంటే దేవుడు దాని మీద నీకు విజయాన్నిస్తాడు ఎప్పుడు అండి ఇక్కడ ఏమంటుంది అవి దీర్ఘాయువును సుఖ జీవముతము గడుచు శాంతిని కలుగజేయను అంటే నువ్వు సంపాదించిన తర్వాత నీకు వచ్చే జీత జీతం నువ్వు ఇక్కడికి ఒక షాప్కి వెళ్ళి నెలకు కావాల్సినంత రాశన్ తీసుకుంటును ఎందుకంటే నీ దగ్గర అంత జీతం ఉంది కాబట్టి అదేవిధంగా నువ్వు దేవుడి యొక్క ఏవేతే ఆజ్ఞలు ఉన్నాయో దాని పాటించుకుంటా దాన్ని దాన్ని నీవు మనసులో పెట్టుకొని జీవిస్తున్నావో ఆ జీవితం అంతా నీకు సుఖంగా ఉంటుంది ఆ సంవత్సరం మొత్తం దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోనీయకము నీ దయ ఉండాలంట సత్యం ఉండాలంట పోనీయకము వాటిని కంఠభూషణముగా ధరించుకునము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునము దయా ఏమేమంటుంది ఇక్కడ దయము దయ దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పూజకము అంటే నీ మనసులో ఎప్పుడు దయ ఉండాలంట సత్యం ఉండాలంట ఒకళ్ళ గురించి నీకు ప్రా ఫోన్ వచ్చింది నాకు ఈ సమస్య ఉంది మీరు రాండి అంటే నువ్వు ఏం చేయాలంటే ఆ సమస్య తెలిపోవాలి నువ్వు పాపం వాళ్ళు నాకు ప్రార్థన చేసి వాళ్ళు చాలా సమస్యలు ఉన్నారు నువ్వు వెళ్ళిపోవాలా నిన్ను వాళ్ళు నీ పొరుగు నీ పక్కనతో నువ్వు ప్రేమించాలా నీ పక్కన నుండి నీతో నిన్ను ద్వేషించినా వానికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళాలా అని ఒక అర్జెంట్ ఫోన్ వచ్చింది బ్రదర్ ఇట్లా మా బాబుకు ఆరోగ్యం బాగలేదు మీరు రాండి అన్నప్పుడు నువ్వు వెళ్ళిపోవాలా ఆ టైంలోనికి ఏదో పెద్ద మీటింగ్ ఉంటది కానీ దాన్ని వదిలేసి నువ్వు అక్కడికి వెళ్ళిపోమంటుంది దేవుడు నాలుగో వర్షంలో అప్పుడు దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందు నీవు దయనుంది మంచివాడు అని చూసిరా నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళు ఈ విధంగా జీవిస్తావో అప్పుడు దేవుని దృష్టి అంట మానవుల దృష్టి అంట మనుషుల దృష్టి అంద నువ్వు మంచిగొడుగా అనిపించుకో నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యోహ ఎందు నమ్మకం ఉంచుడు ఒక నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకునము నువ్వు ఆయనకు ప్రోగ్రాం అయిపోవాలి నీ యొక్క ఆత్మను నీ యొక్క ఆత్మను నీ యొక్క మనసును ఆయనకు ఆయనకు ఇచ్చేశాడు ఆయనకు నువ్వు బానిస అయిపోవాలి ఒక లెక్క ఆయన ప్రోగ్రాం అయిపోవాలి ఆ నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకునము అప్పుడు ఆయన నీ త్రవ్వలను సరళం చేయును నేను జ్ఞానినని కదా అని నీవు అనుకోవద్దు ఆ నా సొంత ఆలోచన నాకు అన్ని తెలుసు బైబుల్లో అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దంట అది గర్వంగా ఉంటుందంటో నేను జ్ఞానినని కదా అని నీవు అనుకోవద్దు యో ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టను దేవుల్లో ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ ఎలాంటి తప్పులు చేయొద్దు ఎందుకంటే మనం ఒక్కసారి నిజమైన దేవుడు నా గురించి శిలవకెక్కండు ఈయన వల్ల నేను ఈ రోజు నాలో ఉన్న పాపము శాపము నా తాతలు ముత్తాల చేసిన పాపము శాపము అంత కడిగిపోయింది నేను ఇప్పుడు పవిత్రును నేను ఇప్పుడు పవిత్రును అని ఎప్పుడైతే నువ్వు వాప్సం తీసుకుంటావో ఆ రోజు నుండి నువ్వు ప్రతి నీతి నిజాయితీగా జీవించాలా ఎప్పుడైతే నువ్వు వాప్సం తీసుకున్నావో ఆ రోజు నుండి నీతి నిజాయితీగా దించాను నీ సొంత ఆలోచన నీ సొంత తలంపు తీసేయాల దీనికంటే ముఖ్యమైనది ప్రార్థనా జీవితము నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆయనకు సలనలు అయిపోతావో నీకు దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కనిపెడుతున్నప్పుడు నీకు దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తుంది మన మనకు కావాల్సింది ప్రార్థన పరిశుద్ధాత్మ ఇది రెండు చాలా ముఖ్యం పరిశుద్ధాత్మ ఉంటేనే నువ్వు పెద్ద పెద్ద ఎలగొట్టొచ్చు పరిశుద్ధాత్మ ఉంటేనే నీకు వివేచనవరం వస్తుంది పరిశుద్ధాత్మ ఉంటేనే నీకు ఆలోచన వస్తుంది పరిశుద్ధాత్మ ఉంటేనే నీకు ఏది మంచో ఏదో చోడో తెలుస్తుంది ఇదంతా దేవుడు ఒక పరిశుద్ధాత్మ ఉంటే మెయిన్ శాతాన్ని బంధించొచ్చును ఇది దేవుని దగ్గర ఉన్నాయి ఇది దేవుడు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాడు అనమాట ఎప్పుడు ఇస్తాడు నువ్వు నీతిగా నిజాయితీగా న్యాయంగా జీవిస్తున్నప్పుడు దేవుడికి ఈ విధంగా అన్ని ఇస్తుంటాడనమాట తర్వాత మనం ఒక్కసారి కీర్తనలకు వెళ్దాము కీర్తనలు కీర్తనలు నూట పద్దెనిమిది కీర్తన నూట పద్దెనిమిదిలో ఎనిమిది తొమ్మిదిలో ఏమంటుండంటే దేవుల్లో ఎప్పుడైతే సరళర్ అయిపోతావో అప్పుడు ఇక్కడ ఒక వాక్యం ఏముంది మనుషులను నమ్ముకున్న కంటే వ్యూహాను ఆశ్రయించడం మేలు చూడండి మనం ప్రార్థనలు ఉంటాము వాక్యం చెప్తాము పరిస్థితి అంత అన్ని బాగానే ఉంటాయి ఏదైనా సమస్య రాగానే మనం మనుషులను నమ్ముకుంటాం కానీ ఇక్కడ వాక్యం చెప్తుండే మనుషులు నమ్ముకున్న కంటే వ్యూహాను ఆశ్రయించడం మేలు రాజులు నమ్ముకున్న కంటే వ్యూహాను మేలు అంటే రాజుడు అంటే అదే మన ప్రాబ్లం అదే అధికారంలో మనం అమ్ముకుంటాం అర ఆయనకు ఫోన్ చేద్దాం ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మా చుట్టాల దాంట్లో మా బావకు చెప్దాం ఈ కాదు కాదు నువ్వు వాక్యం చదువుతున్నావు ప్రార్థన చేస్తున్నావు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నీ లోపట ఉన్న ఆత్మ దేవుని ఆత్మ కాబట్టి నువ్వు నీతి నిజాయితీగా ఉన్నప్పుడు నీకు ఈ ఆలోచన రాదు ఆయన్ని నమ్ముకుందాం ఈయన నేను నిజం చెప్తున్నా నాకు ఎంతవరకు ఏ సమస్య వచ్చినప్పుడు చెప్తున్నా కదా నేను ఎవరు చెప్పాను ఎందుకంటే డైరెక్ట్ గా ముఖాముఖి డైరెక్ట్ ఒక మోకాళ్ళ మీద ఉంటే ఏసు ప్రభు ప్రార్థన చేస్తా ఎందుకంటే ఒక సీఎం దగ్గర పోవాలన్నా ఒక ఆయన ఒక పిఏ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా ఒక ఎమ్మెల్యే దగ్గర పోవాలన్నా ఆయన పిఏ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా కానీ మన దేవుని దగ్గర పర్మిషన్ అవసరం లేదు నువ్వు డైరెక్ట్ మనకు కావాల్సిన ఫోన్ ఎట్లా మాట్లాడతావో ముఖాముఖిగా ఒక ఫోన్ లో మాట్లాడినట్టు నువ్వు ఉన్నావో అదే ప్రదేశంలో నువ్వు గుడిసెలు ఉన్నావా అడవిలు ఉన్నావా మార్గంలో ఉన్నవా ప్రయాణంలో ఉన్నవా అక్కడే మోకాల ప్రార్థన చేస్తే దేవుడిని కట్న సమాధానం చెప్తుంది నువ్వు ఒక మనకు కావాల్సిన ఫోన్ చేసినా ఫోన్ కలవదు కానీ ఏసు ప్రభుత్వం మాట్లాడితే అట్లాంటి టెక్నాలజీ కూడా తొందరగా వెళ్ళిపోతుంది నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉన్నామనుకోండి నీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా నువ్వు సొంతంగా ఆ సమస్యని హ్యాండిల్ చేసుకుంటావు ఇది దేవుని యొక్క కృప ఆయన యొక్క ప్రేమ మన లోపల ఉంది కాబట్టి మనం భయపడొద్దు ఇంకొక వాక్యం చూసుకున్నాము లూకాసు వార్త ఆరో అధ్యాయము లూకాసు వార్త ఆరో అధ్యాయం ఆరో అధ్యాయము ఫార్టీ వన్ ఫార్టీ టూ చూస్తాం నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా అంటే ఏమంటున్నాడు ఇక్కడ వాక్యం ఏమంటుందంటే నువ్వు ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు చెప్పే చెప్పేటట్టు ఉండాలా వానికి ప్రార్థన రాదు వానికి పరిశుద్ధాత్మ లేదు వానికి వాక్యం చెప్పని కాదని ఎప్పుడు అనొద్దు ఎప్పుడు దేవుడు ఇక్కడ కరెక్ట్ చెప్తుండడు నీ కంటి నీ లేస్తే నీ కళ్ళు మురికుంటుంది అది తుడుచుకోకుండా నీ పక్క ఇంటి దగ్గర పోయి తలుపు కొట్టి నీ కంట్లో మురుకుని తుడుచుకో నువ్వేందా అనే అనే ఒక సబ్జెక్ట్ మీద దీన్ని మాట్లాడుతు నలపరంలో ఏముంది నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరిని నీ సహోదరునితో సహోదరుడు నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని నీవు ఇలాగో అంటే నువ్వు ప్రార్థన లేదు వాక్యం లేదు పరిశుద్ధాత్మ లేదు అయినా నువ్వు వెళ్ళి అక్కడ ఏం వాక్యం చెప్తావు ఏం ప్రార్థన చెప్తావు వాళ్ళ తల మీద ఏ విధంగా ప్రార్థన చేస్తావు మళ్ళా సైతాకి నీకు అటాక్ చేయదా నీవు ఎలా చెప్పగలవు వేషధారి ఎదుట నీ కంటిలో ఉన్న దూరమును తీసివేయము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేడగా కనపడను నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఆ ప్రాబ్లంకి సాల్వ్ అయిపోతావు దాని అది చాలా పెద్ద ప్రాబ్లం ఉండొచ్చు ఈ విషయంలో నీ పక్కన వాళ్ళకి అదే ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు వాళ్ళ దగ్గర ధైర్యంగా చెప్తావు ఎందుకు చెప్తావు నీకు ఆ ప్రాబ్లం వచ్చింది నువ్వు ఫేస్ చేస్తున్నావు కాబట్టి వాళ్ళకి చెప్తున్నావు ఇప్పుడు నేను ఒక హాస్పిటల్కి వెళ్తున్నా అక్కడ నాకు మంచికి జరిగింది నేను పది మందిని తీసుకెళ్తా నువ్వు ఒక హోటల్కి వెళ్తా బిర్యానీ తిన్నా నాకు నచ్చింది నేను అక్కడ పంపిస్తా అక్కడ బిర్యానీ తినలేదు ఏం తినదు గుడ్డిగా పలాన దగ్గర పోండి బిర్యానీ తినండి అంటే అవుతుందా కాదు దేవుడు ఏమంటుందంటే నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు వాక్యం ధ్యానించి వేరే దగ్గరికి ప్రార్థన వాక్యం చెప్తే ఆ కుటుంబంలో దేవుడు కార్యం చేస్తాడు ఈ కుటుంబంలో దీపం ఉన్నప్పుడు నువ్వు ఇల్లు చెక్కబెట్టుకున్న తర్వాత అదే దీపాన్ని ఇంకో కుటుంబం తీసుకెళ్ళి వెలుగులాగిచ్చినాం అనుకో వాడే ఇల్లు చెక్కబెట్టుకుంటారు మన కుటుంబమే సరిగా లేదు మనం వేరొల దగ్గరికి మనం వాక్యం చెప్తే అది విడదం నా సబ్జెక్ట్ ఏంటంటే మనము ప్రార్థనలో చాలా ఉందాము ప్రార్థనలో జీవిస్తాము ఇదొకటి రెండోది ఏంటంటే మనము నీతి వాక్యాలే మనం చెప్దాము దేవుని ఒక సందేశాన్ని చెప్దాము కానీ నేను చాలా చాలా కొన్ని చర్చలో చూసానమాట అక్కడ చాలా రాజకీయం ఉంది అనమాట భయంకర రాజకీయం ఉంటుంది అది నాకు ఎందుకు అర్థం కాలేదు దేవుడు మన పాఠలో అవయవాలు వేరే వేరే భాగాలు ఇచ్చిందో అక్కడ అట్లుండదు కొంతమంది ప్రార్థన చేస్తారు పరిశుద్ధాత్వ అన్ని ఉంటది కానీ అన్ని విధాలుగా జీవిస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు వాళ్ళ మధ్యలో ఏమైతే తెలియదు అనమాట ఒక శాతం దురాత్మ వచ్చేస్తుంది కానీ చాలా విషయం చెప్తున్నాను చాలా మందికి దేవుని యొక్క ప్రేమలో ఉండాల అందరికీ సమాధానంగా మనం జీవించాలా అందరికీ సమానమైన హక్కు మనం ఇవ్వాలా ఒకళ్ళు గుర్తుపెట్టుకోండి మనం ఒక దగ్గరకు వెళ్ళినప్పుడు మనం ప్రతి విషయంలో వాళ్ళ గురించి ఆలోచించాలా ప్రతి దాంట్లో వాళ్ళ గురించి మనం ఆలోచించాలా మేము అప్పుడు సేవకి నేను మనోజన అందరం అప్పుడు మేము సేవకు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని అప్పుడు మా దగ్గర వాహనాలు లేకుండే వేరే వాళ్ళు వచ్చేదాకా బస్ స్టాప్ లోనే అందరం కలుసుకొని అక్కడ వెళ్ళేవాళ్ళం అక్కడ వెళ్ళిన తర్వాత బ్రదర్ నువ్వు వాక్యం చెప్పు బ్రదర్ ను పాట పాడు బ్రదర్ నువ్వు నడిపి బ్రదర్ నువ్వు బలిడువు అట్లా అందరం సమానంగా సమానంగా పంచుకొని సమానంగా వెళ్ళేవాళ్ళం కానీ చాలా మంది నేను చూస్తుంటానమాట అంటే వాళ్ళ లోపల ఒక లాంటి ఫీలింగ్ నేనే వాక్యం చెప్పాలా నేనే బలిడువాల నేనే పాట నేనే పాడాలా అది సొంత ఆలోచన ఆ ఆలోచన ఉంటే మనము మనం ప్రార్థించే ప్రార్థన మనం చదివే వాక్యము దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు అది సున్నా ఒక సున్నతం సమానం అందు మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి విషయమూ సాయం చేయాలా బ్రదర్ నువ్వు వాక్యం చెప్పు మనం వాక్యం చెప్పినప్పుడు వాడు వాక్యం చెప్పు అంటే ఒకలాంటి ఆశ అరే నాకు వాక్యం చెప్పు వాడు నేర్చుకుంటున్నాను అనమాట నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి మనం ఛాన్స్ ఇద్దాం దేవుడు ఒక వాక్యం ఉంటుంది ఒక్క నిమిషం మీకు అది నేను ఒక్క టూ మినిట్స్ ఒక్క నిమిషం నేను వాక్యం బుక్ రాసుకున్నాను చూస్తున్నా ఇప్పుడు టైం లేదు ఆ వాక్యం దొరుకుతే లేదు ఆ వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే ఒకసారి చంద్రశేఖర కూడా ఆ వాక్యం చెప్పిన అనమాట మన శరీరంలో ఎలాంటి బాధలు ఉన్నాయో కొంతమందిని దేవుడు మనిషిని పెట్టుకున్నాడు అనమాట అతను వాక్యం ద్వారా మాట్లాడడము ఇంకొకతను ఆ నీకు పడ్డ దర్శనం మీద అతను చెప్పడము ఆన్సర్ ఇవ్వడము ఇంకొకతను ఆత్మఫలాలు చెప్పడము ఇంకొకతను వివేచరాలు చెప్పడము అట్లా ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క వరం ఇస్తాడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చుకుంటూనే పోతాడు కానీ అన్ని వరాలు ఒకళ్ళకి ఇవ్వడు కాలం చాలా మంది ఏమో అన్ని వరాలు దేవుడు నాకు ఇచ్చేసేడు అది మీ సొంత ఆలోచన అన్ని వరాలు నాకు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు అనుకోదు ఈ గ్రూప్లో ఎంతమంది అయితే ఉన్నామో దేవుడు ప్రతి ఒక్కరికి ఒక వరం ఇచ్చింది ప్రతి ఒక్కరు వాక్యం చెప్తుంటే దానిలో వాక్యం సంబంధించింది నీకు కూడా ఇంకొక బ్రదర్ ఇంకొక విషయం చెప్తే అక్కడ ఇంకొక కలగొచ్చు కానీ ప్రతి వరాలు నా దగ్గరే ఉండడం అనుకోవడం అట్ల మనం ఈ రోజు నుండి దేవుని ప్రకారం జీవిద్దాము దేవునిలో ఉందాము ఇంకో విషయం చెప్పాలంటే మన మధ్యలో ఉన్న చిన్న బ్రదర్ నాకు చాలా మిత్రుడు స్నేహితుడు నాకు ఒక ఆత్మీయ బంధం అనమాట చాలా మంచి ఫ్రెండ్స్ మేమిద్దరం తరచుగా ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం కలుసుకోవడం జరుగుతూనే ఉంటుంది మేమిద్దరము షాపింగ్కి వెళ్తాము ప్రతి విషయంలో మేమిద్దరం ఎట్లా అంటే ఆయన ఎక్కడైనా బటలు బాగుంది నాకు ఎంపడే ఫోన్ చేస్తాడు అన్నా పదహారు షోరూమ్లో బటలు బాగుంది అన్న ఒక్కొక్కసారి నా గురించి కూడా నేను షాపింగ్ చేస్తాను అనమాట అట్లాంటి వ్యక్తి చిన్న బ్రదర్ అయితే కొన్ని రోజుల కిందట నేను అతను గడవడం జరిగింది అయితే చిన్న బ్రదర్ నేను ఎప్పుడంటే జులై జూన్ జులై మంత్ లో కలిసినాను ఆ బ్రదర్ ని నేను ఒక మ్యారేజ్కి వెళ్తుంటే ఆ బ్రదర్కి ఫోన్ చేయడం జరిగింది ఆ బ్రదర్ని కలిస్తే అన్న చిన్న నువ్వు ఎందుకో బాగా డల్లుగున్నావు చిన్న నీ ముఖం అంతా నాకు అప్పుడు చిన్న ఆ విషయం నాకు చెప్పలేదు అన్న నాకు ఇట్లుంది ప్రాబ్లం అని అస్సలు చెప్పలేదు నాకు చాలా బాధ అనిపించింది అరే చిన్న నాకు ఏం చెప్తున్నాడు అన్న ఏం లేదన్నా ఆ పైన అన్నాడు నేను బాగున్నా అన్న నా ఆరోగ్యం బాగుంది ఏదో ఎండకు తిరుగుతున్నా కాబట్టి అట్లా అయిపోయిందన్నా కానీ నా లోపల ఆత్మ ఆయన గుర్తుపట్టేసింది ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందని తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ఆయన చెప్పడం జరిగింది నేను ఆయనతో కలవడము మేము హాస్పిటల్కి వెళ్ళడము ఆ తర్వాత ఆయన హాస్పిటల్కిన తర్వాత వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పడము ఆ మెడిసిన్ తీసుకొని ఇంట్లో ఉండడము ఆ తర్వాత రవి బ్రదరు మనోజ్ అన్న మా అమ్మ ఇంకా మీలో కూడా చాలా మంది క్యాత్లినా సిస్టరు దీపా సిస్టరు నతనల్ బ్రదరు మీరు వెళ్ళి ప్రార్థన చేయడము యాక్చువల్లీ అక్కడ జరిగిందంటే సైతాన్ కాన్సెప్ట్ అనే చాలా ఉండే అది నేను నరకం తీసుకోబోదాం సైతాన్ కాన్సెప్ట్ అదే ఉండే ఆయన గురించి చాలా శ్రమగా ప్రార్థన చేసినాడే చంద్రశేఖర అన్న ఆయన నరకం పోవద్దు పర్లోక రాజ్యం బాగుందని కానీ మనం అందరం ఆయన గురించి కష్టపడ్డాం ఏం విధాలు కష్టపడ్డాం అంటే దేవుని మార్గంలో రావాలా ఆయన సత్యమైన మార్గంలో రావాలా దేవుడు అని అనారోగ్యం నుండి ఆయనకు విముక్తి కలగాల ఎందుకంటే బైబుల్లో మనం విషయాలు చూస్తుంటాం వెంబడే ఆయనకు వచ్చి అయిపోయింది నీ ఇల్లు చక్కబెట్టుకోమంటాడు మళ్ళీ ఆయన ప్రార్థన చేయని వెంబడే ఆయనకు ఇంకో ఆయుష్ పది సంవత్సరాలు పడుగిస్తాడు అలాంటి విషయాలు చేసిడు దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేసిడు చాలా మంది మనం సిట్ దగ్గరికి వెళ్ళి దేవుని ఒక సువార్త చెప్పినాము కానీ ఇంకో విషయం చెప్పాలంటే ఏంటంటే చిన్న పర్లోక రాజ్యంలో సంతోషంగా ఉన్నాడు ఒక బ్రదర్ నాకు చెప్పిండు చిన్న ప్రాణం భయ ముందు దేవుడు ఆ బ్రదర్ కి రెండు దూదలు వచ్చి చిన్న తీసుకెళ్తున్నాను ఇదంతా కేవలం మీ ప్రార్థన ద్వారా ఈరోజు పర్లోక రాజ్యంలో విందు జరుగుతుంది ఎందుకంటే మన మధ్యలో ఉన్న జర్మియా బ్రదరు మనని కలుసుకుంటాం అనమాట తొందరగా కలుసుకుంటాము నేను చెప్పాల్సింది ఏంటంటే మన జీవితం మన మన ప్రార్థనా జీవితము మన సేవ జీవితము దీని గురించే ఉండాలి ప్రయాస పడుతూనే ఉండాలా నాకు చాలా సంతోషం అనిపించింది అరే ఇంతమంది ప్రయాస పడుతున్నారు జర్మీయా విషయంలో చాలా ప్రయాస పడుతున్నారు నేను ఒకసారి జర్మియా వెళ్ళి కలిసిన నన్ను చూసి బాగా ఏడ్చిండు ఏడ్చి అన్నాడు అన్న నన్ను క్షమించండి ఎంతో మంది వస్తున్నారు అన్న మీ టీము చంద్రశేఖర టీం ఎంతో మంది వస్తున్నారు కానీ నేను మీతో ఉండలేకపోయినా చంద్రశేఖరణతో నేను సేవ చేయలేకపోయినా ఎప్పుడు నా జీవితం పని షాపింగ్ ఇదే గడిచిపోయిందన్న దాని ఏం కాదు చిన్న నువ్వేం భయపడకు నువ్వు ఏదైతే దేని గురించి అయితే అడుగుతున్నామో ఏదైతే నువ్వు పొడగొట్టుకున్నామో అవన్నీ దేవుని నీకు ఇస్తాడు మల్ల మాతోని సేవ చేస్తావు మళ్ళా మాతోని వస్తావు ప్రతి మీటింగ్లలో మనం అందరం కలుసుకుంటామని ఆ బ్రదర్కి నేను ఎప్పుడు చెప్పటం అనమాట దేవుని యొక్క వాక్యాలు చెప్పటండి కొన్ని కొన్ని వాక్యాలు నదలున్నాయి ఆ బ్రదర్ ఆ వాక్యం చదివి రాత్రి నాకు ఫోన్ చేస్తాడు అన్నా ఈ వాక్యం చదువుతుంటే నా యొక్క ఆత్మ సంతోషంతో కొట్టుకుంటుందన్నా అంటే దేవుని యొక్క ప్రేమ అది దేవుని యొక్క వాక్యం నువ్వేం భయపడాక చిన్న ఏదైనా దేవుని చిత్తంతోనే జరుగుతుంది ఎందుకంటే మన తల వెంట్రుక ఒక వెంట్రుక రాలన్నా ఆయన చిత్తం కావాల చాలా మంది బాధపడతారు అనమాట ఎందుకు బాధపడతారు మేము ఇంత ప్రార్థన చేస్తాము ఇంత చేస్తాం చిన్న జర్మ బ్రదరు దేవుని అందరూ కానీ దేవునిది ఒక మార్గం ఉంటది దేవుని ఒక ఆలోచన మన ఆలోచన కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటది అందు మనం ఒకటే సంతోషపడాల చిన్న బ్రదరు దేవుని సన్నిధిలో హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు మనము మన ప్రార్థన వల్ల ముఖ్యంగా మీ ప్రార్థన వల్ల చిన్న బ్రదర్ ఈ రోజు హ్యాపీగా ఉన్నాడు ఈ చిన్న సాక్ష్యము చిన్న బ్రదర్ది ఈ చిన్న వాక్యము దేవుడు దీవించిన దాకా అమేన్ చేశారన్నా పాపన చేసేస్తా అంటే క్లోజింగ్ చేసేయాలా ఎట్లా అంటారు ఒక చిన్న చిన్న చెప్పండి క్లోజింగ్ పై చేశారు కదన్నా అందరూ హీల్ చేయబడాలని ప్రార్థించండి అన్న అట్లనే బ్లెస్సింగ్ కాదన్నా మనము విజ్ఞాప ప్రార్థనలు చేస్తాం కదా ఇప్పుడు మీరు చెప్పారు వాక్యం ప్రార్థన చేసినాక ప్రతి వాళ్ళు అందరూ ఏచుకృషి యొక్క నామంలో హీల్ చేయబడాలన్నమాట అన్న ఒక అది నాకు తెలియదు కాబట్టి నేను మామూలుగా ప్రార్థన చేస్తా వాక్యంది వాక్యం అయిపోయిందని క్లోజింగ్ వేరే ఇస్తే నేను తెలుసుకుంటా ఏం ప్రార్థన చేస్తారా అనేది సరే అండి నేను ప్రార్థన చేస్తున్నా హుయా వేస్తు ప్రభావ నీకే వందనాలు వేస్తు ప్రభా మళ్ళీ అదే విధంగా వేసు ప్రభా ఈ సమయంలో వేసు ప్రభా మమ్మల్ని అందరినీ గుడికిగా నడిపించుకున్నాం వేస్తు ప్రభా మేము వాక్యం చెప్తుండగా పాటలు పాడుతుండగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మమ్మల్ని తోడుగా ఉన్న వేసుప్రభ మరి ముఖ్యంగా నేను చెప్పిన వాక్యం ప్రతి ఒక్క మనసులో విశ్వాసంగా జీవించాలా విశ్వాసంగా నడవాలా హుసుప్రభ మాకు ఇచ్చిన జ్ఞానం మాకు మీరు దయచేయండి మేము కూడా ప్రతి నీతి నిజాయితీగా మేము జీవిస్తూ ఉండాలా మా లోపల ఎలాంటి విషధాలను రొద్దేశూ కేవలం మేము నీ గురించి జీవించాలని మేము ఒక లాక్ వేసుకోవాలి వేసు అలాంటి జీవితంలో మమ్మల్ని నడిపించండి మాకు ఎంత పెద్ద కష్టం వచ్చినా నువ్వు ఉన్నావని మేము నమ్మాలేష్ బాబా వెనుక చేయడానికి వీల్లేదు గొప్ప కార్యం మీరు జరిగించండి రాని బిడ్డలతో మీరు మాట్లాడండి వాళ్ళు ఏ సమస్య ఉన్నారో నీకు తెలిసేస్తుబా ఆ ప్రతి సమస్య నుండి మాకు మీరు దయచేయమని ఏ సూక్రిస్తున్నామని అడుగుతున్నాం తల్లి థ్యాంక్ యూ అన్న ప్రజల ప్రెజలో బ్రదర్ సారీ బ్రదర్ ప్రైజ్లాడ్ బ్రదర్ విజ్ఞాప ప్రార్థన చేయండి అదే విధంగా విజ్ఞాప ప్రార్థనలో మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ సీల్ చేయబడాలని ప్రార్థించండి బ్రదర్ చెప్పారు పరిశుద్ధుడ తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కనికరం తండ్రి మీకు వందనాలు స్తోత్రములు ఇంతవరకు నైనా వాక్యం ద్వారా మీరు మాతో ఎన్నో విషయాలు మాట్లాడనారు ప్రభా కాబట్టి విన్న ప్రతి వాక్యప్రకారంగా ప్రకారంగా మేము జీవించలాగిన ప్రతి వాక్యాన్ని తండ్రి మా హృదయంలో అవలంబించుకొని ఆ వాక్య ప్రకారంగా మేము దయచేయండి నేను ఎట్లయితే స్థలోమానికి తండ్రి జ్ఞాన వివేకం హృదయాన్ని మీరు అనుగ్రహించినారు అలా కూడా మాకు కూడా తండ్రి జ్ఞాన వివేకం గల హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఎందుకంటే దినములు చెడ్డవి మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకోమన్నారు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమన్నారు ప్రభు చెత్త ఏందో గ్రహించి ఆ చిత్త ప్రకారంగా ఉండమన్నారు ప్రభావ కాబట్టి ఆ రీతిగా మేము తెలుసుకొని నాయన మా జీవితాలు మేము మార్చుకొని జీవించలాగా మీరు మాకు సహాయం దయచేయండి ఇది దేవా తండ్రి కొన్ని ప్రార్థనా అంశాలు ప్రవాన్ని సన్నిధిలో ఉండి మేము ప్రార్థిస్తుండగా మీరు మా ప్రతి ప్రార్థనకు మీరు జవాబు ప్రార్థిస్తున్నాం తండ్రి భయానాభాయి సిస్టర్ గురించి తండ్రి ఆ సిస్టర్ నోట్ క్యాన్సర్ తో బాధపడుతుండగా ఆ సిస్టర్ని మీరు స్వస్థపరచండి తండ్రి ఆ కుటుంబాన్నంతా మీరు అక్షరంలోకి నడిపించండి ప్రమీలమ్మ గారికి ఉన్న ఆ యొక్క గొంతులో ఉన్న గడ్డను మీరు ముట్టి తాకి స్వస్థపరచండి సంపూర్ణమైన స్వస్థ దయించండి ఆ కుటుంబాన్ని అంతా నైనా మీరు నడిపించండి అభిజ్ఞ అనే పాప గురించి తండ్రి మేము ప్రార్థిస్తుండగా అపాపా పాప నరాల బలహీనతతో బాధపడుతుండగా తండ్రి ఆ నరాల బలహీనత నుంచి ప్రభ ఆ బిడ్డని మీరు స్వస్థపరచండి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యము తండ్రి ఆ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అలాగే సుందర్రా వెదర్ లివర్ సమస్యతో బాధపడుతుండగా ఆయన లెవర్ సమస్య నుంచి స్వస్థపరచండి తండ్రి తనకు తగిన రక్షణకు తగినట్టుగా జీవించలాగానే మీరు సహాయం అదించండి అలాగే పద్మగారు గారు నాయన అస్తమా సమస్యతో బాధపడుతుండగా ఏవా తండ్రి అశిష్టని మీరు ముట్టండి తాకండి ఆ యొక్క సమస్య నుంచి అనారోగ్యం నుంచి స్వస్థపరచం కుటుంబం అంతా రక్షణ పొందుటకు నైనా మీ కృప మీ సహాయం దయచేయండి రజనీ గారికి ఉన్న యొక్క గర్భసంచులో ఉన్న తండ్రి ఆ యొక్క ఇన్ఫెక్షన్ ని ఆ యొక్క అనారోగ్యం నుంచి ఆ సిస్టర్ స్వస్థత దయచేయండి తన కుటుంబాన్నంతా దేవా రక్షణలోకి నడిపించండి బ్రదర్ అనిల్ గారి గురించి మేము ప్రార్థిస్తుండగా ఆయన హార్ట్ బ్లాక్స్ ఉన్నాయి ఎంటపు రావ హార్ట్ బ్లాక్స్ నుంచి మీరు సంపూర్ణమైన స్వస్థత విడుదల మీరు దయచేయమని ఆ కుటుంబం నాయన రక్షణలోకి వచ్చేటకు మీరు సహాయం దయచేయండి మల్లీశ్వరి గారి సిస్టర్ ప్రభు నాయన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా అనుకున్న ప్రతి బలహీనత నుంచి ప్రతి అనారోగ్యం నుంచి నాయన సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం మీరు దయచేయండి సంపూర్ణంగా తండ్రి మీ విశ్వాసంలో బలపడులాగిన తండ్రి మీరు సహాయం దయచేయండి తండ్రి రేణుకా సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా దేవా ఆమెకి మంచిగా నైనా అరుగుదలవులాగునా మంచి ఆరోగ్యం ఉండేలాగిన నీ సేవలో పరిచర్లో అయినా మీకు సాక్షిగా ఉండులాగునా మీరు సహాయం దయచేయమని సిస్టర్ కూడా ప్రతి అనారోగ్యం నుంచి మీరు స్వస్థత దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే దేవి సిస్టర్ గురించి తన సర్జరీ గురించి మేము ప్రార్థిస్తుండగా తన భర్తను మీరు మార్చండి తాగు నుంచి విడుదల దయచేయండి సంపూర్ణమైన మార్మోన్స్ రక్షణ తన భర్తకు దయచేయమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాము అలాగే సిస్టర్ కూడా మీరు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అలాగే అనసూయ సిస్టర్ గురించి తండ్రి మేము ప్రార్థిస్తుండగా ఆమెకున్న ప్రతి బలహీనత నుంచి ప్రతి అనారోగ్యం నుంచి మీరు స్వస్థపరిచి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అరేగా సరిత సిస్టర్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండగా ఇక బ్లడ్ క్యాన్సర్ నుంచి నైనా ఆమెను ముట్టండి తాకండి స్వస్థపరచండి కుటుంబం నైనా మీ రక్షణలోకి నడిపించండి లక్కీ చిన్న పాపకు నాయన తండ్రి కాల్ గురించి ప్రార్థిస్తుండగా ఆ కాల్ బోన్ గురించి నాయన మేము ప్రార్థిస్తుండగా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యము దించండి ఆ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించండి శివదాస్ నాయన బ్రదర్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండగా మీరు నాయన ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆ గెడ్ క్యాన్సర్ నుంచి నాయన సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం మీరు అనుగ్రహించి ఆయన రక్షణలోకి నడిపించండి అలాగే నా విషయంలో ప్రభావ ప్రార్థిస్తుండగా మీరు నాకు సహాయం దై చేయమండి చిత్తానుసారంగా ప్రవర్తించటకు ని చిత్తానుసారంగా ఆయన నేను జీవిత నుంచి ముందుకు పోటకు నీ కృపాని సహాయం నాకు దయచేయమని ప్రార్థిస్తున్నా అలాగే అణవికానే పాప గురించి ఆయన ఆ యొక్క ఐ షుగర్ ఆ షుగర్ నుంచి మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యము దండి ఆయన నాగేశ్వర బ్రదర్స్ గురించి నేను మేము ప్రార్థిస్తుండగా ఆ బ్రదర్కున్న లంగ్స్ ప్రాబ్లం నుంచి కిడ్నీ ప్రాబ్లం నుంచి ప్రభా మీరు ముట్టండి తాకండి సంపూర్ణమైన స్వస్థత ఆ బ్రదర్కి దయచేయండి కుటుంబాన్ని మీ రక్షణలోకి నడిపించండి నితిన్ బ్రదర్ గురించి ప్రార్థిస్తుండగా నైనా ఆ కాలుకున్న ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి స్వస్థత దయచేయండి తనని సంపూర్ణంగా నైనా మీరు ముట్టి తాకి స్వస్థపరిచి మీ రక్షణలోకి నడిపించండి ప్రభాన్ ఆయన తండ్రి మేమంతా ప్రభాన్ అయినా ఆ యొక్క లక్ష నలభై నాలుగు వేల మంది ఏ రీతిగా అయితే ప్రభా గొర్రపిల్ల ఎక్కడుంటే అక్కడ వెంబడిస్తున్నారో ప్రభ వారి నోటిన ఏ అబద్ధం లేదు వారు అనిందులు అన్నారు ప్రభా కాబట్టి మేము కూడా మా ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలా మీతో మేము నడిచే వారిగా ఉండాలా ఎంతో భక్తితో ఉండాలా కాబట్టి అలా మాలో ఎలాంటి ఆయాస్కరమైన జీవితం మేము కలిగి ఉండకుండా తండ్రి ప్రతి విషయంలో ప్రభా వాక్యానుసారంగా మేము ఉన్నప్పుడే మేము పరిశుద్ధత కలిగి జీవించినప్పుడే మీరు మమ్మల్ని ముద్రించుకొస్తారు ప్రభ కాబట్టి ఆ రీతిగా తండ్రి ప్రతి ఒక్కరు మా జీవితాలు మార్చుకుని లాగున మీకు ఆయాసకరంగా మా జీవితాలు ఉంటే వాటిని ఒప్పుకొని సరి చేసుకొని మీ చిత్తం తెలుసుకొని ఆ చిత్త ప్రకారంగా మేము ముందుకు పోవలాగున మీరు సహాయం దయచేయండి దేవ అరీతిగా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు విప్పండి వారి హృదయాలు తెరవండి ఆ రీతిగా ప్రతి ఒక్కరు ప్రభా నాయన వారి జీవితం నీ ఏ రీతిగా ఉందో గ్రహించే మనోనేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేసి అలా ప్రతి ఒక్కరూ తెలుసుకొని మారు మనసు పొంది నాయన నీ ప్రకారంగా జీవించినప్పుడు ఆటోమేటిక్ దేవా మేం ముద్రించబడతాము ఆటోమేటిక్ గా మీరు మమ్మల్ని సీల్ చేసుకుంటారు ప్రభావ కాబట్టి మేము మా జీవితాలను మేము సరిచేసుకోవాలా మేము ఎలా ఉన్నాం తండ్రి క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామా క్రీస్తు కలిగి మనసు కలిగి మేము ఉన్నామా తండ్రి నీ చెత్త ప్రకారంగా ఉన్నామా లేదని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నలాగున ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళు వివేచించుకోలాగున ఆ రీతిగా ప్రతి ఒక్కరనైనా పరిశీలించుకున్నలాగిన తండ్రి మీరు మాకు అవకాశం దయచేయండి ఆ రీతిగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారి హృదయాలను మీరు తెరవమని మేము ప్రార్థిస్తున్నాం దేవ ఆ రీతిగా తండ్రి ఇంతవరకునైనా మేము ప్రార్థించినాం ఇంతవరకునైనా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టిన వాక్యం మాట్లాడిన పాటల ద్వారా మీరు మైమ పొంది ఈ ఆరాధన అంతటిని ప్రభా మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మా జీవితం ఏ రీతిగా ఉందని ఆయన మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మీరు మనతో మాట్లాడినందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాం ఏ సుక్రీస్తు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రైజ్ లోడ్ సిస్టర్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ అలా ఫైనల్ బ్లెస్సింగ్ ఇవ్వరన్నా మన ప్రభు ఏసు క్రీస్తుక కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడ ఇండును గాక ఆ మెయిన్ ప్రైజ్ లాడందరికి అంటే ప్రైజ్లాడునా అన్న రేపు చెప్తారు కదా వాక్యము వెనస్డే ఉందని చెప్తాను లేండి స్టార్ తప్పకుండా చాలా థ్యాంక్స్ పర్లేదు స్టార్ పర్లేదు అంతా బానే కదా అన్న దేవేందేవాళ్ళు అంతా మంచి అన్న ఎలా ఉన్నారు మేము అంతా బానే స్టార్ నిన్న అయిపోయినాయి వచ్చిన పనులు పాప కాలేజీ డిగ్రీ ఫంక్షన్ అయిపోయింది సో ఈరోజు ఈవినింగ్ మళ్ళా తిరిగి బయలుదేరుతున్నాం వేరే స్థలానికి అక్కడి నుంచి వచ్చే వారము కొంతమంది చుట్టాలను చూడే ఇంకొక సిటీకి వెళ్తున్నాం నాలుగు సిటీలు తిరిగినాం ఇంతవరకు రెండు స్ట్రీట్లు చెప్పండి స్టార్ కూడా చేస్తారన్నా అది వచ్చే వారం ఉంటే సార్ ఒక స్థలంలో బైబుల్ స్టేడియం ఉందంట అక్కడ ఇన్వైట్ చేసిండ్రు చూడాలి పరిస్థితి ఎట్లా నడిపిస్తాడో తెలియదు మనకి మనం వచ్చిందేమో పాప కాలేజ్ ఫంక్షన్ కొరకు కదా ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఇంకా కొంత చుట్టాలు ఎక్కడెక్కడ ఉన్నారు రకరకాల పట్టణాలలో వాళ్ళందరూ చెప్పినట్ అయితే వాళ్ళందరూ వచ్చే వారం నుంచి రమ్మంటున్నారు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రోజు ఉండి అట్లా బయలుదేరితే మళ్ళా జూన్ థర్డ్ కి హైదరాబాద్ కి బయలుదేరుతాం జూన్ ఫోర్త్ కి బయలుదేరతాం ఫిఫ్త్ ఈవినింగ్ అక్కడ ఉంటా నేను హైదరాబాద్ లో ఇక్కడ టైమింగ్ పన్నెండు గంటలు తేడా మనకి హైదరాబాద్ ఇండియాకి ఇక్కడికి ఇక్కడ ఉదయం అయితే అక్కడ రాత్రి అవుతుంది ఇప్పుడు ఇప్పుడు పదకొండు ఇరవై అయింది ఇప్పుడు ఇక్కడ యుఎస్ఏ అక్కడ అది అవుతుంది తొమ్మిది యాభై అవుతుంది ఆల్మోస్ట్ పన్నెండు గంటలు డిఫరెన్స్ అన్నట్టు వెనక ఉంటారు మనకి పన్నెండు గంటలు వెనక్ ఉంటారు అదే అండి ఒకసారి మీరు వాక్యంలో చెప్పినా చూడండి అన్నా ఇక్కడ ప్రైమ్స్ అవుతాయి అక్కడ కూడా ప్రైగ్రామ్స్ అవుతాయని ఏమన్నారు అంటే ప్రైస్ అన్నా మార్నింగ్ అవర్స్ అక్కడ టైం అవును అదే సార్ అంత బానే సార్ ఇప్పుడు జరమే వాళ్ళది ఫంక్షన్ ఎప్పుడు సార్ మెమోరియల్ సండే అన్న సండే పెడుతున్నారు ఈ ఆదివారం వచ్చే ఆదివారం మీరు అందరూ వెళ్తున్నారా వెళ్తున్నాం సండే వెళ్దాం అన్నా అంటే వచ్చే సండే అన్నారన్నా మళ్ళీ ఆ రోజైతే మళ్ళీ వాళ్ళకి కనుక్కున్నారా బ్రదర్ మళ్ళీ వాళ్ళు వండుకుంటున్నారా లేదా వెళ్ళినామన్నా కనుక్కున్నాము దుకాణంలో ఉంటారు కదా పాపం వండుకోలేరు అందుకని మనోజ్ బార్ కానీ ఎవరికన్నా చెప్పాలి అప్పుడప్పుడు పోయి ఇవ్వమని ఆహారం ఎందుకంటే నేను చెప్తే ఫీల్ అవుతారు మనోజ్ బార్ వాళ్ళు రవాణి చెప్పిన రవాణ చెప్తే మనకైనా కోపం వచ్చిందంటే మాట్లాడుతుంది మరిద్దరం మెయిన్ రవి ప్రదర్ ఏం చెప్పినా వాళ్ళకి కోపం వస్తుంది నా మీద మరి ఎక్కువ కోపం ఉంది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మనిషి కదా అతను వాళ్ళకి తెలియకుండా అనేక పర్యాలు మనం పోయి ప్రార్థనలు చేసినాం అక్కడ అనేసింది తర్వాత వాళ్ళకు కూడా కొంచెం గిల్టీ ఉంది ఎందుకంటే వాళ్ళ సరిగ్గా చేయలేదు సహాయపడలేదని ఎప్పుడు సార్ ఇలా థర్డ్ కో ఫోర్త్ కో అతన్ని కలిసిన థర్డ్ కి కలిసిన థర్డ్ సాయంత్రము కలిసి కోర్లు చాలా పెద్దగా అయితే ఆ ఎవరిని కడ్జనిస్తలేడు నేను రవి ఇద్దరే ఉన్నాం దగ్గర ఇంకా నేల్ కట్టర్స్ వాళ్ళ చెల్లెలకి నేల్ కట్టర్ ఏమంటే అమ్మాయి ఏందో చాలా వింత ప్రవర్తన నేల్ కట్టర్ ఇవ్వడానికి ఎక్కడెక్కడ పరిగెత్తుతుందో పరిగెత్తి చివరికి మళ్ళా ఎక్కడైతే నిలబడింది అక్కడనే తీసిచ్చింది ఎందుకట్లా అంటే అది చేయగని చేయడన్నా ఎవరిని చేయిస్తలేడు నెయిల్ కట్స్ చేయడం నాకి నేను చేస్తాను తీసుకొని మొత్తాన్ని కట్ చేసిన కాళ్ళకు కూడా కట్ చేసామంటే కాళ్ళకి అంత చేతులకి ఎక్కువ పెద్దగా ఉండే నెలల నుంచి మేము కూడా చెప్పిన బాగున్నాయి కట్ చేయొచ్చా అని అడిగితే అని అన్నారు వాళ్ళు ఏం చేయలేస్తారు చేయలేకపోతారు ఎందుకంటే రాణిస్తారు అది దగ్గరికి గసురు పుట్టిండ చాలా బాధించిన ఏం లేదు సార్ ఆ బ్రదర్ సేవ వేరే ప్రపంచంలో అంతే పెద్ద కొరకు సిద్ధపరిచింది దేవుడు ఆత్మీయ ప్రపంచంలో ఆయన ఆయన పరిచర్య ఆయన కనీసం ఒక రెండు మూడు సార్లు చెప్పింది కదా వాక్యం కేబీపీఎం గ్రూప్ లా చూడాలి అవి మీరు ఐడెంటిఫై చేసి చెప్తే డేట్స్ వాటిని కావాలంటే ఆ సండే మీరు పోతారు కదా అవి మీరు ఏదైనా మొబైల్ ఫోన్ లో పెట్టి ప్లే చేయండి సాక్షి చెప్తప్పుడు ఆయన ఆయన చివరి సేవా పరిచయలకు ఏబీపీఎంలో చేయిస్తామని ఆశ తీర్చుకున్నాడు ఆయన ఆయన ఎంతమందికి ఆయన సువార్త చెప్పిండు అనేసి అవి ప్లే చేయొచ్చు దొరుకుతాయి సార్ చాలా ఈజీ దొరుకుతాయి పేరు ఉంటుంది అడే ఆర్కే దాంట్లో పేరు ఉంటది పేరు పేర్లు ఉంటాయి కదా సార్ జర్మే పేర్లు ఉంటది రెండు మూడు ఎక్కడ ఉంటాయి ఆ డేట్స్ చూసుకొని అవి ఆమె చెప్తేనే కావాలంటే పంపిస్తా లింక్స్ లేదంటే రవి ప్ర తెలుసు డౌన్లోడ్ చేసుకోవడం మీద ఎవరి ప్లెయిన్ వైట్ కనిపిస్తుంది లే ఇప్పుడు కనిపిస్తుంది అంటే వాళ్ళ లిస్ట్ కనిపిస్తుంది లింక్ ఉంటది కదా లింక్ కనిపిస్తుంది అవి అవి డౌన్లోడ్ చేసుకొని వీలైతే ఆదివారం పూట అక్కడ ప్లే చేయండి పాటలు ఈటలు ప్లే చేసే బదులు మనం మనం ఒక స్పీకర్ పాక్స్ పెట్టినాం కదా నల్లది దానికి పెట్టు పెట్టి ప్లీజ్ మూడు రెండు మూడు ఉన్నాయి ఇంకోట రికార్డింగ్స్ అయినాయి మూడు తీసి పెట్టండి అది డౌన్లోడ్ చేస్తానన్నా తీసి డౌన్లోడ్ చేసి ఆడియో ఫ్లోర్ లో పెట్టి బ్లూటూత్ ఆన్ చేస్తానట్టు చేసేస్తే కంటిన్యూ అయితే అది వాళ్ళ పేరెంట్ వాళ్ళ మదర్కి కూడా ఇవ్వచ్చు అవి బాబు సేవ పరిచారు కదా తృప్తి ఉంటుంది కదా వాళ్ళకి